లు బటను వేల ఎందు లేచి ఆరవ మాసం వచ్చే వరకు ఆ ఒంటికాలు బట్టను వేలు భూమి మీద లేచి అట్లా ఒత్తువాహుడై రెండు చేతులు పైకి ఎందుకు పట్టాడు పట్టు జగత్తులు ఎవతూ క్షోభించిపోయింది ఆ భ్రోణి యొక్క తప్ప మహత్వం చేత దేవతలున్నారు యావత్ కూడా చుళ్ళు చుళ్ళు తిరిగి పడుతూ ఉన్నాయట తల్ల కిందులైపోయారు కృషిలు దేవతలు ఎవరు మంది పోయి ఆ సర్వేక్షణ ప్రపంచ చేశారు ప్రభోత్తు తల్ల తిరిగిపోతూ ఉన్నది ఏంటి యోగద్రం అన్నారట అంటే ముత్తాను పాదుల కలగినృపుడు కృష్ణ రూపన్ను హృదయమున బంధించిన కారణము నాన్న ముత్తాను పాదులే కుమారుడున్నాడే శ్రువుడు కృష్ణుడు ఉండే నాన్న హృదయం బంధించేశాడు ఆ తానుడు చేత జగత్తుడు కావచ్చు ఉపక్షం కలిగిందయా అని ఆ గరుడు వాహనాలు చేశాడు ఆ తృడి యొక్క సమీపానికి వచ్చి నిలబడ్డాడు ఎప్పుడైతే సర్వేస్తునుడు వచ్చాడో ఆ లోపల ఉన్నటువంటి ఆ రూపం ఉన్నది పురోహితం అయిపోయింది ఏమా కనపడలేదా అని చూశాడట చూసేవారికి కానీ తాను ఎందుకు వచ్చాడు ఎందుకు చేశాడు ఎవరు ఏమి చేయనట ఆ భూమిని అంతా మర్చిపోయాడు సల్వేస్తే చేయాలంటే విద్య లేదు నాట నేత్రులు చెప్పి వేదమయమైన శంఖండి కపోలం వంటి వేదమేమట శంఖం సర్వేత్త శంఖం అట్లా ఒక రాజు కృషించే వాళ్ళు వేదము లేవుతూ సమస్త విద్యలు వచ్చేసరి భ్రువునికి ఆరంభించాడు స్తోత్రాన్ని సర్వేత్తలయ్యా చేశాట ఆ స్తోత్రం కూడా ఎంత వయసు సంవత్సరంలో చిన్న అంటే తప్ప మనచ్చిన చెబరి యొక్క ఇచ్చినటువంటి ఆతిథ్యం ఉండే పళ్ళు తెంతయ్యాంగిలి ఫలము రోజు కొరికేదట కొరికిస్తూ ఉండేది ఎందువల్ల చే ఒకట పులుగు వదలైనందుకుంటే పని చెప్తామనే ఉద్దేశించేత కొరికేదట కొరికి పెట్టేది రోజు పదమూడు సంవత్సరం చూస్తూనే ఉందటరి పదమూడు సంవత్సరం తెలియజేస్తాడు ఆ పలములు చూసే వరకు ఆ పొలంలో వాడు పెట్టాన్నట్టు ఆకలైన లక్ష లక్ష తర్వాత ఉంటుంది ఆదలుగురు అడ్డాదరణతో తినవేశాక చదివిస్తున్నటువంటి ఎంగిలి ఫలములు కనుక వల్ల ఒత్తిలున్నారే గొంత అమ్మవార్ల యొక్క ఆభిజాత్యం కులగంతయా ద్రౌపది శాఖ లవమి ద్రౌపది అమ్మవారించినటువంటి యొక్క శాఖ లవం ఎక్కడో ఉందట ఆ పా అడుగులేక ఉంది బలంతంగా ఉంది దానిలోనే నీళ్ళు పోయించి పోయించుకున్నాడు దోషించం పోయి ఉన్నాడు ఆ లవం చేత ఏదైనా ఒకటి ఉండాలట లేకపోతే సర్వేశ్వరుడు ఎక్కడ చేసేస్తాడు మేమెంతో ఉండాలి దాన్ని బట్టి కానివేసరడు ఆ కారణం చేత శాఖ ఆలగించి తృప్తి పండి ఆడు అసలు యొక్క ఆక యావ్ చేసేసాడు ఎంతగా దాన్ని సంతోషించా సర్వేశ్వరుడు గజరాజు ేవిరాదు విద్యరాదు కానీ ఆ సన్నివేశండి కోసం చేత వైకుంఠం వైకుంఠం యావత్ బల్లయించుకొచ్చాట చేక వేసే వరకు పాహి పాహిత బయలుదేరాడు బాల గోపాలము వైకుంఠపురం కలుగు ఆ రాబాల గోపాలము మొక్కలుందట ఎంత గదిలోజు యొక్క పాండిత్యం ఎంత కుచేరుడు ఉన్నాడే ఆ సంఖ్యలో పెట్టి వచ్చాయట అడుగులు సంసారం ఎందుక ఈ చెమటకి శగనాన్ని ఉన్నాయి చెడు వాసన సర్వేశ్వరు యొక్క ఎరగడు ఆ ద్వారకా అలగడానికి వచ్చే చూసే వరకు తీర్థం చెందిపోయాడట సుచేనుడుపంచక పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలట ఒక్కొక్క భార్య మేడలించాడు తగిన స్తంభములు ఎలా ఉన్నాయా అంటే అనేక వేల మంది సూర్యులు ద్వారకీయులను ఉదయించారనే ఉన్నాయట ఆ కుండలో ఆ కాంతి చేత ఆ రుక్ వారికి ఎంతో ఉన్నాడు వెళ్ళాడు అకాలైకి అక్కడికి వెళ్ళాడు వెళ్ళా ఆ ఐశ్వర్యం అష్ట భాగ్యలో ఒక్కొక్క భాగ్యకున్నారు వెళ్ళేసి మంది దాసీయులు వారు ఎక్కువంటి ఉన్నాయి రంగఖరితమైనటువంటి ఆభరణములు పరివేక్షిస్తున్నా అట్టి యొక్క చేతితో కూతున్నాడు స్వామి ఆ కుచేలు చూసే వరకు వాళ్ళు చూశాటూకి ఎదురు వచ్చి ఆహా యొక్క కాలానికి వచ్చాడు అన్నయ్య అని కౌగులించుకునే తీసుకువెళ్ళి తనకు దేవతలు చేసి చంద్రమ పూజలు చేసి తనకు దేవతలే ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు చోడో తారలతో హక్కుతారు కూడా చేసి వారి సంబంధులు వారికి తెలియందే ఉంది ధనకాంక్షించేత ఏమీ చేయాలా ఎవరికి ఏమి ఇద్దావు అంటే ఏది రా ఏం చేసేట్టు అని కూర్తూ ఉంటే ఈ హక్కులు కనిపడుతూ ఉన్నాయి కానీ ఇవ్వలేదట దోసేశాడు ఏమిటానికి మన సోపక ఈ స్వామికి నేను ఏమిచ్చేది అటుకులు అని ఆ గురువు కింద రెట్టాట ఓహో అన్నగారు నాకేదో పాలు తీసుకొచ్చాడు ఇవ్వటం లేదు అని అంటే చుడు అతను గుర్తు ఉన్నాయి కాదు సమేత్త మహాభక్తిగా కదా వారికి ప్రధానము ఈ లౌకిల్లో వారికి ఏమి ప్రేమ లేదు కనుక సంపూర్ణమైనటువంటి భక్తి తీసుకొచ్చాడు ఆ అటుకులు వేస్తున్న ఆట కురులకు కుేరులతో సమానమైన రెండో చారు వేస్తున్న ఆట అవంతి అవుతూ బంగారుమైపోవాలన్నాడు అయిపోయింది ఇక మూడో చారు వేసుకోబోతున్న ఆట ఏమై నేను పోయి రాజిత్తు చేయాలి కుసేరు నుంచి జగదీశ్వరున్ను అమ్మవారున్నది దగ్గర వచ్చి చెయ్యి ఏమిటన్నాడు భార్య అర్థస్థితి ఇది కదా నీవు రెండు ఛానలు తీసుకున్నావు నీ భక్తులు తీసినటువంటి కాదు నాకు ఇవ్వడా ఒక ఛానల్ కాదు ఎంతయ్యా వస్తువులో ఉందా మహత్వం war war di adalagale ke godi dor tiknalu sarora hyote namo o anna bhakti ke lungadeye atti keshu bhakti nayendu redo war antari ek bhaktane na yeledo tu ke ante atana naata he naat beti అయితే నీకు ఉంటే ఉండవచ్చు ఈ కన్నా ఉండేవాడిని నేను భక్తి అప్పుడు నేను ఓడించేస్తాడు కదా లేదా సర్వభూతములకు తెలుగు కృష్ణుని తను మేను మామని తలంతో బ్రహ్మాది నిద్యల ప్రభుడైన కృష్ణుని చలికాదం మన చేస్తుందో But I'll see you in the middle of a time.